పరశుధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఎసయ నికే వందనాలు ప్రభా తండ్రి నికే స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలం అంతా కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు శివారాత్రములు కంటి పాప కాచి కాపాడినందుకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే యుగ యుగంలో కలుగునుగాక హెలుయా తండ్రి ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్తుస్తారో అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా తండ్రి ఇదిగో ప్రభా ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో మేము గుమికుడినాం ప్రభా నాయన మా మధ్య మీరు దిగండి ప్రభా తండ్రి పాఠాల ద్వారా మీరు మహిమనుందండి నాయన మా ప్రతి ప్రార్థనకు మీరు జవాబు తెచ్చండి వాక్యం స్వరం మాట్లాడమని ఎవరైతే నాయన ఆన్లైన్ ప్రేయర్ లో పార్టిసిపేట్ చేయలేదో ప్రభా వాళ్ళందరూ త్వరగా పార్టిసిపేట్ చేసి ప్రభా దీవెనలు పొందుకునేలాగా మిక్రోపా రూపా దయచేయమని ప్రార్థిస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచియుంటినీ నా ప్రార్థన లకించు మా ప్రభువా నా ప్రార్థన లకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నయే ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలాలో నయే ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పూవులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఇంటి దీపం నీవే అని తలచి నారుదయం నీ కొరకై పదిలపరచితి నా ఇంటి దీపం నీవే అని తలచి నరుదయం నీ కొరకై పదిలపరచితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము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 ఆ పదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరినీ వై నన్నాంటివి ఆ పదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరినీ వై నన్నాంటివి లోకంతయు నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచినా నీ నుండి వేరు చెయ్యవు ప్రభువా నీ నుండి వేరు చెయ్యవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నాస్తితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నాస్తితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే మోక్ష మార్గము నీ ఎందే నిత్య జీవ ప్రభువా నీ ఎందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్త వాకుకేంటి నా ప్రభువా నా ప్రార్థనాలకించుమా అలే కన్నీటర్ థర్డ్ వచ్చిన చూసుకున్నాము పరిశుద్ధ ప్రేమాల దేవ కృపణి ప్రభాకలేని వంద ప్రభా కృతజ్ఞతలు పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారు ప్రభా దేవా ప్రభా యొక్క వాక్యం చేత ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభా దేవాభ మారుదే సజ్జయండి ప్రభా దేవం ప్రతి ఒక్క దాంట్లో విజయం ప్రభా మరి మీద మాకు సాయండి తండ్రి దేవం ఆత్మండి దేవాభ ఈ యొక్క వాక్యం విన్నది ప్రభ మేము పాటించడం దేవాయ నాలో ప్రభావ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపి దయచేయమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుండ్రి చదువుతారా బ్రదర్ ఆ ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చింది అవును బ్రదర్ ఆహారము వలనే ఆహారము వలననే గాక ఎహూవ సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనచి నీకు ఆకలి కలుగజేసి నీవే గానీ నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను ఇక్కడ దేవుని యొక్క ధర్మశాస్త్రము నడుచుకున్నాక చేసే అంటే ఆల్మోస్ట్ ఇది మోషే టైంలో అనమాట మళ్ళీ మోసే రన్ చేసిండు ఆ యొక్క జనాలను పట్టుకొని నడిపించినడు అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆ ఈ అంశం ఏంటంటే దేవుని యొక్క మాటలో ఎంత పవర్ఫుల్ ఉంది ఆయన మాటలనే అంత శక్తి ఉంది కాబట్టి ఇక్కడ ఏందంటే ఈ అధ్యాయం చూసుకుంటే ఎయిత్ చాప్టర్ లో మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే దానికంటే ముందు చూసుకుంటే ఏంటంటే మన హృదయాన్ని పరీక్షించడం అనమాట మన హృదయాన్ని దేవుడే శోధించి మళ్ళీ మనం ఎట్లా ఉన్నాము దేవుణ్ణిలో తెలుసుకోవాలన్నమాట అంటే పరీక్ష ఇది యొక్క ఎగ్జామ్ అనమాట ఎందుకంటే మోసే కూడా ఆ జనాలని అరణ్యంలో నడిపించినప్పుడు ఫార్టీ డేస్ నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క ఏడారిలో మళ్ళీ వాళ్ళు పోయేటప్పుడు చేసేటప్పుడు వాళ్ళు జనాలు అందరూ సనిగినరు గుణినరు మరి దేవుని యొక్క హృదయాన్ని వాళ్ళు ఎట్లా అంటే దేవునికి కోపం తెప్పించేలాగా చేశారనమాట ఇజ్రాయల్ ప్రజలు కానీ మోషే కూడా ఎంత అంటే ఆయన తగ్గించుకున్నాడు అన్ని విషయంలో ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి నడుచుకున్నాడు మోషే దేవునిది ప్రతి ఒక్క మాట విని నడుచుకున్నాడు దగ్గర ఆయన తప్పు చేసింది కదా దేవుడు చూపించమంటే ఆ అది రాయిని కొట్టినందుకు అంటే చిన్న కోపమే కానీ తప్పే అని తెలుసుకోవచ్చు మనం ఈ వాక్యంలో కానీ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఆ ఆహారమే ఆహారం వలన కానీ ఏహువ ప్రతి మాట వలన నరడు బ్రతుకుదురు కదా ఆ మనము మత పో మత చో ఆ ప్రభు కూడా బాప్తిజం పొందుకొని మరి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన చువాత ప్రకటించేటప్పుడు చేసేటప్పుడు కూడా సైతానాయనని శోధించింది ప్రభుకి కదా అప్పుడు దేవుడు ఏమంటాడు కేవలము దేవుని దేవుని యొక్క మాట వల్లనే అని దేవుడు అక్కడ కదా అట్లనే ఇక్కడ మనం కూడా అనమాట మనకు వచ్చే ప్రతి ఒక్క శోధనలల్లా మనం వెళ్తుంటాము వస్తుంటాము చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు అంటే మనం దేవుణ్ణిలో వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఏదైనా ఒక శోధన అనేది మనకు ఎందుకంటే జీవ ఆహారం ఏ చుప్రభే నువ్వు దేవుని ఎంత ఇష్టపడుతున్నావు మనం దేవుణ్ణి ఎంత ఇష్టపడుతున్నావు అది కూడా మనం తెలుసుకోవాలి కదా ఉద్యాన గుడ్డిని నమ్మి మనం వెళ్ళిపోతే కాదు ఎందుకంటే ఆహారము వలనే కాని ఏహోవ ఏహోవ సెలవు ఇచ్చిన ప్రతి మాట వల్లనే నరుడు బ్రతుకుదురు నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగ చేశాను దేవుడే అణిచివేశాడు ఎందుకు అంటే కొంతకాలం వరకు నువ్వు దేవునిలో రన్ అవుతావు ఒక సమయ ఒక సమస్య నీకు వచ్చింది అని అంటే దాన్ని నువ్వు ఎదుర్కోగలుగుతావా లేదా చూసుకోవాలా ఒకవేళ మనం దాన్ని ఎదిరించి ముందుకు వెళ్తే మనం జయం పొందినట్లే కానీ అది ఆ సమస్య వచ్చి ఇంకా మనం అందులో పడిపోతే అంటే ఆ యొక్క టైంలో కొన్ని కొన్నిసార్లు మనము అలసిపోతాము ఆ ఒకలాంటి దుఃఖము బాధ వేదన కొన్ని ఉంటాయి సమస్యలు మనకి మనం అణగిపోతా ఉంటాం కొన్ని కొన్ని వాటిలలో ఎందుకంటే దేవుడు అక్కడ ముళ్ళు పెట్టినప్పుడే మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి వస్తావు ఒకవేళ ముళ్ళు లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి రాలేవు ఎందుకంటే ఆయన అదే అంటున్నావు ఆయనని అణిచివేస్తాడు నీకు ఆయననే ఆకలి కలగ ఎప్పుడైతే నువ్వు బాధలు ఉంటావు దుఃఖంలు ఉంటావు అలాంటి టైంలోనే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటావు అంటే ఈ లోకం ఉంది మనం కాదు మనం ఎట్లా ఉన్నామంటే దేవుడు ఇచ్చిన ప్రతి మాట మనం రోజు మంచి చదువుకుంటాము వాక్యము ఆ వాక్యం ఒక్క వాక్యం అన్నా మనం చదువుతాం ఎందుకంటే ఆయన జీవ ఆహారము ఏసు కాబట్టి ఆయన సత్యవంతుడు దేవుడు కాబట్టి ఆయన ఆహారం మనం రోజు మనము తింటూనే ఉంటాము కదా అంటే ఆ దేవుడు వాళ్ళకు ఒక శిక్ష పెడితే ఒక ముళ్ళు పెడితే కొంతమంది జనాలు ఇప్పుడు ఎడారిలో కూడా అంతే ఈ ప్రజలు మోస రన్ చేపిస్తుంటే వాళ్ళన ఆ ఎడారి ప్రాంతంలో మోసే ఆ యొక్క రన్ చేపిస్తుంటే వాళ్ళు సంగినారు గొనిగినారు కదా అంటే మోసే కూడా అడగడగనే శోధన వచ్చింది జనాల ఈ యొక్క ప్రజల వల్ల ఆయన కూడా శోధనలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి కానీ ఆయన అన్నిటినీ జయించుకుంటూ వెళ్ళినారు ఎందుకంటే ఆయన దేవుడు ప్రతి మాట నెరవేర్చుకుంటూ వచ్చినాడు ఎందుకంటే ఆయన విన్నడు మాట ప్రతి ఒక్క మాటకి లోబడి మరి మూసే చూడండి అరణ్యంలోనంట దేవుడు ఇచ్చిన మన్న మన్నతో వాళ్ళు పోషించినారు దేవుడు ఎంత మంచి చక్కటి మన్న వాళ్ళకి ఆ ఆ టైంలో వాళ్ళు తిన్నారు మన కానీ ఇప్పుడు మన కాలంకి వచ్చేసరికి మన్న అన్నప్పుడు మా దేవుని యొక్క వాక్యమే కాబట్టి ఆ మన్న మనం తింటేనే ఉండాలా మనం అణగిపోతుంటామో మనకు ఆకలి గల మనం అణగిపోతేనే కదా ఆ మనము మనకు ఒక తాకింది ఆ ముళ్ళు పోవాలా అంటే దేవుని సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థించి వాక్యం చదువుతుంటే చేస్తుంటేనే వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ ముళ్ళు మనకు తగిలినప్పుడే మనకి ఆకలి అనేది తెలుస్తుంది అప్పుడే కదా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాము అందుకే దేవుడు అంటున్నాడు మరి ఆయన నరుడు ప్రతి ఒక్కరు దేవుడి ఇచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుతారు కదా ఈ లోకంలో ఈ జనాలు ఏమనుకుంటారు అంటే ఇజ్రాయల్ జనాలు ప్రతి ఒక్కళ్ళు తెలియని ప్రజలు ఇంకా ఎవ్రీడే న్యాచురల్ గా ఫుడ్ తీసుకోవడము హెల్త్ చూసుకోవడము ఇవి అనుకుంటారు అవి కూడా ఇంపార్టెంటే కానీ దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఆత్మ ఆత్మీయమైన జీవితంలో మనం చూసుకోవాలా మరి దేవుని యొక్క ప్రతి ఒక్క మాట వలన మనం బ్రతకాలా మనం నడుచుకోవాలా అంటే ఆ కొంతమంది వింటారు అదే దేవుని యొక్క మాట కొంతమంది వింటారు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎట్లా కూడా తెలియదు కదా దేవుడు ఇచ్చిన ప్రతి మాట వలనే నరుడు కాబట్టి మనం ఎల్లవేళ దేవుని యొక్క వాక్యం చదువుతూనే ఉండాలా ఎప్పుడైతే మనము ఆ ఒక టైంకి వచ్చినప్పుడు మనం బాధపడుతున్నాము మనం దుఃఖిస్తున్నాము అంటే అప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు నేను దేవుని సన్నిధిలో కూర్చోలేదు ఈ రోజు నేను ప్రార్థన చేయలేదు అందుకే సమస్య వచ్చింది అని మన హృదయాల్ని కూడా మనము పరీక్షించుకోవాలా చూసుకోవాలా మన దేవుని యొక్క వాక్యం మనం తింటూనే ఉండాలి వాక్యం తింటుంటామో అప్పుడే మనకి శక్తి వస్తుంది బలము వస్తుంది మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా విజయం పొందగలుగుతాము ఎందుకంటే ఒక అడుగు వేసినప్పుడు ఆ యొక్క ఆ కావాలి అంటే మనం అక్కడ అడిగేసినప్పుడు ఆ ప్రాంతం అంతా కావాలంటే మనలో దేవుని యొక్క శక్తి ఎక్కువ ఉండాలా దేవుడి ఇచ్చిన ప్రతి మాట మనము హరుదయ పలకల పైన రాచిపెట్టుకుని ఉండాలా ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతి మాట ఎంతో పవర్ఫుల్ అయినది ఆల్మోస్ట్ మనకు తెలుసు కదా ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేరింది సో మా నేను ఒకటి చిన్న సాక్ష్యం చెప్తా మా స్వప్నా ఉంది కదా తను ఏమన్నరంటే నేను ఆయన మాకాయకి వెళ్లి మాట్లాడినప్పుడు చేసినప్పుడు జరిగిన సంఘటనలు కొన్ని జ్ఞాపకం వచ్చి చెప్పింది నేను ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నానో ఆ యొక్క వెలుగు నాకు తగిలింది జస్ట్ బైబిల్ పట్టుకుంటేనే ఆ వెలుగు నాకు తగిలింది అప్పుడు అది సైతన్యం నుంచి దూరం వెళ్ళిపోయింది అని చెప్పింది అంటే జస్ట్ పట్టుకుంటేనే అంత బలం ఉంది బైబిల్లో అని మా అక్క ఎట్లా రేడియేషన్ ఇట్లా ఒక లాగా వచ్చింది నాకు అని తను ఎక్స్ప్రెషన్ తో చెప్తుంది అనమాట అవి చెప్పడానికి రావట్లేదు నాకు అర్థమైపోయింది అంటే ఆ వెలుగు అంత పవర్ఫుల్ వెలుగు ఆ యొక్క వాక్యం ఏమంటే జస్ట్ బైబుల్ పట్టుకుంటేనే ఆ అంత శక్తి ఉంది దీపా నేను బైబిల్ అంటే ఏదో అని అనుకున్నాను కానీ ఆ చివరికి లో బైబిల్లో జస్ట్ పట్టుకుంటేనే అంత వెలుగొచ్చిందంటే అది దాంట్లో ప్రతి ఒక్క మాటలో ఇంత పవర్ఫుల్ అయినది అని మా చెప్తుంటే నేను షాక్ అయినా ఎందుకంటే ఆమె ఒకప్పుడు బైబిల్ చదివింది ప్రార్థన చేసింది అన్ని చేసింది చూడు ఒక టైంలో ఆమె పడిపోయింది కానీ దేవుడు మళ్ళీ తిరిగామని లేవనే కదా మనం అందరం కూడా తన కోసం ప్రార్థన చేసినాము మరి దేవుడు గొప్ప విజయం ఇచ్చిన అంటే ఆమెకు ఆ రోజు అర్థమైంది బైబుల్ పట్టుకున్నప్పుడే అంత శక్తి వచ్చింది ఇంకా దాన్ని చదివితే ఉంటే ఇంకెంత శక్తి ఉంటది ఇంకెంత పవర్ఫుల్ ఉంటదని అప్పుడు గ్రహించుకుంది మా అందుకే ఈ దేవుడు ఇచ్చిన ప్రతి మాట ఎంతో బలమైనది మళ్ళా దాని వల్లనే మనం బ్రతకగలుగుతాము చూడు దుష్టుడు పారిపోయింది కేవలం దేవుని యొక్క వాక్యం కాబట్టి ఈ వాక్యం హృదయంలో ఉండాలా యోహన్ స్వాత సిక్స్త్ చాప్టర్ లో ఆ ట్వంటీ సెవెంత్ వచ్చిన తెలుసుకుంటాం కదా ఎందుకంటే అక్షయమైన ఆహారం కొరకే మనము కష్టపడాల మనిషి కుమారుడు దేనిని మీకు ఆ ఈ వాక్యము మనము జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకు అని ఆ దేవుడు కూడా అక్కడ దేనికోసం కష్టపడడం అక్షయమైన ఆహారం కోసమే కష్టపడడం ఎందుకంటే నిత్య జీవం ఆయన దగ్గరనే ఉంటుంది ఆ క్షేమైన ఆహారం కొరకే కష్టపడకుడి కాని నిత్య జీవం కలగజేయుటకే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు అంటుంది దేవుడు చూడండి అంటే దేవుడు ప్రతి మాట ఎంత బలమైనదో మనము నిత్య తెలుసుకోవడానికి ఆ యొక్క ఆహారం కోసమే కష్టపడాలా ఎందుకంటే ఆహారం మనము పూజించినప్పుడు చేసినప్పుడు మనకు బలం వస్తుంది ఇతరులకు మనము దేవుని యొక్క శోత చెప్పగలుగుతాము ఆ యొక్క ఆత్మ దేవస్ సన్నిధికి అట్లా అంటే దేవుని అందుకే అంటుంది ప్రతి మాట నరుడు ప్రతి కుదురు నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అనిచి నీకు ఆకలి కలగజేసి మళ్ళా నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎన్నడెదగని మన్నతో నిన్ను పోషించాను చూడండి మళ్ళా మన పితరులు తిన్న మన్ననే ఈ రోజు మన వరకు వచ్చింది వాళ్ళు తిన్నదే మన పితరులు ఏదైతే చేసారో అది ఈరోజు మన వరకు వచ్చిందంటే ఇది ఎంత శ్రేష్టమైన ఆహారము ఎంత విలువైనది అని ఈ రోజు నాకు అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది అంతకు ముందుకు నేను ఈ వాక్యం వేరేలాగా నాకు ఆలోచన వచ్చింది వేరేలాగా ధ్యానించిన నేను కానీ ఈ రోజు ఈ విధంగా నాకు అర్థమవుతుంది అంటే ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క ఆహారంలో ఎంత పవర్ఫుల్ ఉంది మరి మోసే ఆ ప్రాంతంలో ఆ ఏడారిలో నడిపించినప్పుడు చేసినప్పుడు చూడండి ఆ జనాలు చూసిరు అద్భుతాలు చూసిరు ఆచక్యాలు చూసిరు మళ్ళా దేవుని వాళ్ళు చనిగినారు గుణిగినారు అని వాలు ఇంకా ఆ యొక్క జనం ఎట్ల అయిపోయినారు సో ఆ యొక్క జనానికి దేవుని యొక్క వాక్యం చెప్పి తీసుకురావాలి అంటే మనం ప్రయాసం పడాలా మనం ప్రయాసం పడినప్పుడే ఒక ఆత్మ దేవుని సన్నిధికి వస్తుంది ఒకవేళ మనం ప్రయాసం పడకపోతే ఎట్లా అందుకే దేవుడు ఏమంటున్నాడు ఆయన ఇచ్చిన మన్నని ఎప్పుడు మనం బుజ్జిస్తూనే ఉండాలి ఎప్పుడైతే ఈ యొక్క మన్నను బుజిస్తుంటామో మనకు ఇంకా తెలుసుకుంటాము నేను కూడా అంతే కొంతకాలం వరకు నేను వాక్యాలు చదవలే ఏం కూడా చేయలే నేను ఇంగ్లీష్ బైబుల్ తెలుగు బైబుల్ రెండు చదువుతుంటుంటాను మధ్యలో మధ్యలో ఇంకా గుడ్ న్యూస్ బైబుల్ ఉందని చెప్పి అది పక్క నేను తెలుగు చదవడమే స్టార్ట్ చేసిన ఎందుకు తెలుగు చదవడం స్టార్ట్ చేసిన అంటే ఇంకా నేను అలాంటి వరకే నా సువార్త మళ్ళీ వాళ్ళకు చెప్పాలి కదా నేను అన్ని అని తెలుగు నేర్చుకోవడానికి ట్రై చేసినాను తెలుగు కూడా చదువుతున్నాను ఇవి చదువుతుంటేనే నాకు అర్థమవుతున్నాయి మెల్లమెల్లగా కొంచెం కొంచెం అంటే అంతవరకు నాకు అర్థం కాలే తెలుగు కాబట్టి ఎప్పుడైతే దేవునికి నేను ప్రిఫరెన్స్ ఇచ్చినో అప్పుడు దేవుడు నాకు చూపిస్తున్నారు ప్రతి ఒక్క వాక్యాలు ఎట్లా నడుచుకోవాలా ఎట్లా ఉండాలా ఏం చేయాలని కదా అంటే ఇంత బైబుల్ ఉంది అన్నీ ఉన్నాయి చిన్నప్పటి నుంచి దేవునిలోనే ఎదిగిన చేసిన కానీ ఎప్పుడు నాకు సత్యం తెలియలేదు ఎప్పుడైతే ఇట్లాంటి సమావాసం మన మధ్యలో వచ్చిందో అప్పటి నుంచి నాకు సత్యం అనేది బయలుపడింది అప్పటి నుంచి నాకు సత్యం అంటే ఏందో తెలుసుకుంటున్నా అంటే దేవుని యొక్క నడుచుకోవాలనే ఆలోచన చదువుతా సిక్స్టర్ లోక్స్ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుతున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు ఆహారము కొరకే కష్టపడుడి మనిష్య దానిని మీకు ఇచ్చును ఎందుకై తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను మళ్ళీ చూడండి ఎప్పుడైతే మనము కష్టపడే ఆహారం కోసమే మనము అంటే లోకం కోసం కష్టపడద్దు లోకంలో ఏది సంపాదించుకున్నా ఏది చేసినా అది ఒక టైంకి వేస్ట్ కానీ దేవుని యొక్క అక్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడితే ఆయన ముద్రలో మనము సీల్ చేయబడతాము ఎందుకంటే ఏసుప్రభు కూడా అంతే తన తండ్రి చిత్తాన్ని మొత్తం నెరవేర్చండి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏసయ్య ఇప్పుడు మనం కూడా మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా ఆయన ముద్రలో మనం ఉండాలి అంటే ఆయన యొక్క ఆ ఆహారము అంటే దేవుని యొక్క వాక్యం కోసము మన కష్టపడాలా ఒక ఆత్మ ఆయన సన్నిధికి నడిపించడానికే మనం కష్టపడాలా ఎందుకంటే ఆయన ముద్రలో మనం ఉన్నాం మనమే ఉంటే చాలు కదా అని అనుకుంటే కాదు ఎందుకంటే మనం ఉన్నాము మనతో పాటు అనేకులు రావాలి అంటే దేవునికి కూడా ఒక్క ఆత్మ నశించుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఒక్కొక్క ఆత్మ దేవుని సన్నిధికి నడిపించాలంటే మనం ఎంత కష్టపడాలా ఒక టైం కి మనం కష్టపడతాము ఒక టైం కి దేవుడు మనం పైకి లేవనిపితాడు అట్లా అంటే చిన్న చిన్న కష్టాలు వస్తూనే ఉంటాయి పోతేనే ఉంటే అన్ని చేయగలుగుతాము కానీ దేవుని యొక్క వాక్యంలా ఎప్పుడు నానబడి ఉండాలా కష్టం అంటే నార్మల్ గా మనము చేసుకునే పనులు అవి కాకుండా మనం ఆత్మీయంగా చూసుకుంటే దేవుని యొక్క వాక్యము నీరు ఉద్యమంలో ఉండాలంటే దాన్ని కూడా చదవడానికి కష్టమే ఎందుకంటే ఒక టైంకి ఆ వాక్యాలన్నీ మన జ్ఞాపకం వస్తే మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం చదువుకొని మన హృదయ పలకల మీద రాజ్య పెట్టుకుందాం అని అనుకున్నప్పుడల్లా దుస్తుడు ఏదో ఒక విధంగా మోసం చేస్తా అంటే బైబుల్ పట్టనీయకుండా చేస్తుంటాయి కాబట్టి ఆ అవి అట్లా అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా దుష్టుడు బైబుల్ ముట్టనీయకుండా ఏదో పని మీద ధ్యాస అటు పంపిస్తుంటే చేస్తుంటాయి కాబట్టి మనం ముందుకే చురుకుగా ఉండాలి ఎబ్రి స్త్రీలు ఎంత చురుకుగా ఉంటారు అంటే అంత చురుకుగా ఉంటారు మనం కూడా అంతే చురుకుగా ఉండాలి చూడండి ఆ చీమలు కూడా అంతే ఎవ్రీ డే నైట్ అండ్ డే డే అండ్ నైట్ కష్టపడత ఉంటాయి వాటికి ఆ వాటి దగ్గరకెళ్ళి దేవుడు బుద్ధి తెచ్చుకోమంటున్నాడు అంటే అప్పుడు మనం మనం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఎంత కష్టం ఉన్నా ఏది ఉన్నా దేవుని యొక్క వాక్యాన్ని వదలద్దు ఎందుకంటే ఈ యొక్క వాక్యం చదుతేనే మన పరులో ఒక రాజ్యము ఆయన సీలింగ్ లో మనం ఉండగలుగుతాము మరి ఈ యొక్క వాక్యమే మనకు జీవం ఇస్తుంది ఈ యొక్క వాక్యం వలన మనం బ్రతుకుతాము ఎందుకంటే దేవుడు కూడా అంతే సైతని ఆ యొక్క వాక్యం చేతనే కొట్టినడు సైతన్ కూడా వాక్యం చేతనే కొట్టింది మరి దేవుడు కూడా అదే వాక్యం చేత కొట్టినడు కదా ఆ యొక్క వాక్యము మనం చదివినప్పుడు నాకు ఆ ఏదో బలం వచ్చినట్టు అనిపిస్తా దేవుని యొక్క వాక్యం నాకు అది ఆ దేవుడు వాక్యం చేత కొడుతుంది అని నరుడు రొట్టెలు మాత్రమే కాదు దేవుడు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడని దేవుడు ఆ యొక్క వర్డ్ చెప్పినప్పుడే నాకు ఎంతో సంతోషం అనిపించింది నిజంగా దేవుడికి ఎంత జ్ఞానం ఉంది ఎంత జ్ఞానం చేత నడిపించడు అందుకే ఈ బైబుల్ ఇంత మూలంగా రకరకాల క్వశ్చన్స్ వచ్చినాయి నాకు కానీ ప్రతి ఒక్క క్వశ్చన్ కి దేవుడు నాకు సమాధానం ఇచ్చుకుంటేనే వచ్చినాడు ఇదే వచ్చినంలో ఇంకొకటి చూసుకుందాం మనము కావున వారు ప్రభువ ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని అందుకు ఏసు వారితో ఇట్లా జీవాహారము నేనే నా ఎద్దకు వచ్చివాడు ఏ మాత్రము ఆకలి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు చూడండి మరిక్కడ దేవుడు దేవుడు అంత క్లారిటీగా చెప్తున్నాడు ఆ కావున వారు ప్రభు వా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనేది చూడండి ఎప్పుడు దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు మనము అవకాశం ఇయ్యాల దేవునికి మనం టైం అయిపోతుంది కదా అని మనం బైబుల్ వెళ్ళిపోతే ఆ రోజు నువ్వు దేవుని ఇచ్చిన ఆహారం నువ్వు మర్చిపోతావు ఎందుకంటే నీకు టైం అయిపోతుంది నువ్వు రన్ చేసుకుంటే వెళ్ళిపోతావు ఇంకా నువ్వు వాక్యం చదవకపోతే ఆ రోజు నువ్వు దేవుని మాట వినలేవు ఆ దేవుని యొక్క జీవం ఇచ్చే తినలేకపోతు కదా ఎల్లప్పుడు మనకు కలగాలి చేయాలంటే మనం ఒక స్టెప్ ముందేస్తేనే ఇంకా నెక్స్ట్ స్టెప్ దేవుడు నడిపిస్తాడు మనం స్టెప్ అయ్యకుండా దేవుని నాకు ఆహారం పెట్టు ప్రభా అంటే అది కానిపండి దేవుడు ఎప్పటి నుంచో ఆల్రెడీ ముందుకే ఆల్మోస్ట్ అన్ని సిద్ధపరిచి పెట్టేసినట్లు మనం పోయి తీసుకోవాలా కానీ తీసుకోకుండా మనం ఆకన్నా ఆగిపోయి ఉంటే మనం నిర్లక్ష్యం చేసినట్లే కాబట్టి ఇక్కడ చెప్తు నాకైతే అర్థమవుతుంది అట్లనే ఆల్మోస్ట్ ఆయన ముందే సిద్ధపరిచి పెట్టిన మనం వెళ్ళి తీసుకొని ఇంకా దాన్ని భుజించాల్సిందే తినాల్సిందే ఇంకా తినాలా పోయి అనేకులకు పోయి శోత ప్రకటించాల అందుకు ఏసు వారితో ఇట్లా జీవ ఆహారము నేనే చూడండి దేవుని దగ్గరకు వచ్చినప్పుడే ఆయన్ని జీవమైన ఆహారము ఆయన దగ్గరకు మనకు ఎలాంటి దప్పి ఉండదు ఏది ఉండదు నా యొద్ నా యొద్కు వచ్చు వాడు ఏ మాత్రము ఆకలి నాయందు విశ్వసించు వాడు ఎల్లప్పుడు దప్పిగునడు చూడండి మరి దేవుని వైపు మనం మరలినప్పుడు ఎప్పుడు ఇంకా దేవుని వైపు మనం చూసినప్పుడు చేస్తే ఇంకా ఎప్పటికీ మన హృదయంలో సంతోషం ఉంటది ఆనందం ఉంటది ఎందుకంటే విశ్వాసంలో మనం పడిపోము ఎందుకంటే చివరి దినకొచ్చేసరికి విశ్వాసంలో పడ పడిపోతుంటారు ఏదో ఒక విధంగా ఏదో విధంగా కదా ఎంతో మంది చూడండి ఆత్మీయంగా ఎంతో మంది పరిశుద్ధాత్మం పొందుకున్నారు సేవ చేసిరు అన్ని చేసిరు కొంతమంది మధ్యలో పడిపోయినారు కానీ వాళ్ళు పడిపోయినారు అనంటే వాళ్ళు ఏదో ఒక బలహీనత వాళ్ళు పడిపోయినారు కానీ అలాంటి బలహీనత మనలో రావద్దు చేయద్దు ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆహారం ఒకటే నీలో దేవుడు నివసిస్తాడో ఎప్పుడైతే యేసుప్రభు మన హృదయంలో నివసిస్తడో ఇంకా ఎప్పటికీ మన విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతాము చూడండి అడుగడుగున సైతం మన విశ్వాసంలో పడనిక ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటది నాకైతే చాలా లో ప్రయత్నించింది నేను మీ అందరికి కూడా చెప్పి ప్రార్థన చేయించుకున్నా నేను అన్న కూడా చెప్పిన చంద్రశేఖరాన్నకి రవాణి చెప్పి నేను ప్రార్థాన్య చేయించుకుంటాను ఎందుకంటే నా వల్ల అయితే కాదా అని చెప్పేసి నేను బ్రదర్తో కూడా నేను ప్రార్థన చేయించుకుంటా అంటే దేవుడు ఏమంటాడంటే నా కళ ఇప్పుడు నేనే నిలబడాల అనేలాగా చెప్తున్నాను అంటే జీవమైన ఆహారము ఆయననే కాబట్టి ఎంత కాలం అని నేను వాళ్ళ వీళ్ళని అడుగుతా చేస్తాను ఇలాంటి థాట్స్ కూడా నాకు దేవుడు అప్పుడు నేను అనుకున్నా అయ్యో ప్రభా ఎంత కాలము అట్లా ఇట్లా అని అనుకున్నాను కానీ ఇప్పుడు అట్లే చేయను ప్రభా ఇంకా నేను నా కాలం మీద నిలవడానికి నేను ట్రై చేస్తాను ఇంకా ఎప్పుడైతే నేను మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు చేసినప్పుడు దేవుడు ఈ వాక్యాల చేత మాట్లాడుతున్నాను అట్లా మన హృదయాన్ని ఎప్పుడు మనం పరీక్షించుకుంటేనే ఉండాల ఎందుకంటే దేవుడు కూడా మన హృదయాన్ని పరీక్షించే దేవుడే మరి ఆయనకి మనం చోటు లేదా ఎక్కడికి వెళ్ళినా ఆయన మనం చోటు ఇవ్వాలా ఎందుకంటే విశ్వాసంలో పడే వాక్యం లో ఉండాలా సత్యమైన దేవుడు కాబట్టి ఎప్పుడు ఇలా వేళ ఆయన ఆరాధిస్తూనే ఉండాలా ఆయన వాక్యాన్ని మనం వినాలా దాని ప్రకారం మనం నడుచుకోవాలా మనం నడుస్తుంటామో కంపల్సరీ సాయంత్రం శోధిస్తూనే ఉంటుంది ఎందుకంటే నా లైఫ్ లో నేను ప్రాక్టీస్ చేస్తున్నా కానీ నేనేమనుకున్నా అంటే దేవ నాకు కోపం వద్దు ఈ కోపం నాకు తగ్గింపు చేయండి ప్రభా నాకు ఎట్లా అంటే దీర్ఘ శాంతి ఇవ్వు ప్రభాని నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఈ రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నా అంటే నెక్స్ట్ డే నాకు కోపం తెప్పించేస్తుంది సైతాన్ని అయినా దానికి ఓపిక పడుతున్నా ఎందుకంటే చివరి వచ్చేసరికి ఆయన ప్రేమలో ఉండాలంటే మన క్రియలు కూడా కరెక్ట్ గా ఉండాలా ఆ క్రియలు కూడా సరిగ్గా లేకపోతే వేస్ట్ కదా ఇంత వాక్యం చదివి నాకు కూడా కొన్ని థాట్స్ వచ్చినాయి ఆ థాట్ వల్ల నేను ప్రయత్నిస్తున్నా స్టెప్ బైస్తున్నా ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేస్తున్నా అన్నిటికీ తగ్గించుకోవాల సహనం తోటి ఓపిక తోటి నేనైతే దేవుణ్ణి అడుగుతున్నా దేవా సహనం ఓపిక దీర్ఘశాంతం ఇవ్వని ఎందుకంటే ఈ ఎప్పుడైతే సహనము ఓపిక దీర్ఘ శాంతం ఉంటుందో అప్పుడే మనం విశ్వాసంలో స్థిరంగా నిలబడగలుగుతాము ఈ వాక్యం చెబుతుంది అదే విశ్వాసంలో మనము ఎప్పటికీ నిలబడలే ఎప్పుడు నిలబడితేనే ఆ దప్పి అన్నది మనకు ఉండదు దేవుడి చిన్న వాక్యం దీవించుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య వందనాలు ప్రభ తండ్రి నికే స్థుతులు స్తోత్రములు ప్రభా అవును ప్రభాయన తండ్రి మనుషులు ప్రభా రొట్టె కాదు ప్రభా నీ మాటల వలన బ్రతుకుతుడని ప్రభాయన మరల జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు ప్రభా నికే స్థుతులు స్తోత్రములు ప్రభా కాబట్టి ప్రభ మేము అక్షయమైన ఆహారం కొరకు ప్రయాస పడాలా తండ్రి ప్రభా కాబట్టి తండ్రిని వాక్యం మేము చదవాలా ధ్యానించాలా ప్రతిదీ అర్థం చేసుకోవాలా ప్రతిదీ నాయన ధైర్యంగా ప్రకటించాలా ప్రభా నాయన తండ్రి ఎన్ని శోధనలు వచ్చినా ప్రభా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ప్రభా ధైర్యంగా నిలబడాలా ప్రభా కాబట్టి విశ్వాసం కర్త మీరు ప్రభా తండ్రి కాబట్టి మిమ్మల్ని నాయన తండ్రి లక్ష్యం ముందుకు పోవాలా ప్రభ వాక్యం తండ్రి ప్రభా మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వేలాది వందనాలుగు కోట్లాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి అలాగే ప్రభా తండ్రి శ్రీలంక కంట్రీ గురించి ప్రార్థిస్తుండగా ప్రభా నాయన తండ్రి అక్కడ ఎంతగానో ప్రభాయన కరువు ఉంది ప్రభాయన మనుషులు ప్రభా ఎంతగానో ఆకలి సమస్యతో బాధపడుతున్నారు ప్రభా ఆ దేశ వ్యవస్థ కూడా పతనమైంది ప్రభా నైనా మీరే వాళ్ళ ప్రేమ జాలి చూపించి వాళ్ళకున్న ప్రతి అవసరం మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా కాబట్టి ప్రభా నాయన వాళ్ళకి కావలసిన ప్రతి ఆహారము నాయన ప్రతిదీ మీరు దయచేయండి ప్రభా అలాగే ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ గురించి కూడా ప్రార్థిస్తుండగా ప్రభా అక్కడ కూడా ప్రభానయన మీ వెలుగు కొమ్మరించండి ప్రభా అక్కడ ప్రజలకు కూడా మీరు తోడుండండి ప్రభానయన ప్రభా అక్కడ ప్రజలందరికీ ప్రభానైనా మీరే మీ యొక్క కంచెం అగ్ని పెట్టండి ప్రభానాయన తండ్రి అలాగే వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ బాధితుల పట్ల మీ ప్రేమ జాలి దయా కణికము కృప చూపించి తండ్రి ఆకలి మీరు పొందిన గాయముల ప్రతి ఒక్క వైరస్ బాధితుల్ని అలాగే వ్యాక్సిన్ బాధితులను ముట్టి తాకి సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి కాబట్టి ప్రభా వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు ఆయన నీకు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె వర్షద్రవ తండ్రి ఇస్రాయల్ దేవం మీకే కృతజ్ఞ తెలు తెలుసు ఈ యొక్క గరిష్ట కాలం అంతా మా సురక్షితంగా కాపాడి మీ యొక్క సంధ్యలో వాళ్ళందరినీ తన మళ్ళీ ఏర్పరచుకున్నందుకు స్వీకరించినందుకు మీకు ఎంతో వదనాల కృతజ్ఞతలైనా మీ తన సంభాషించే అవకాశాన్ని మీ యొక్క అవకాశాన్ని మీరు మాకు మీకు వదనాలు వేసేయా ముఖ్యంగా తండ్రి మేము ఉంటున్న కాలం భయంకరమైన శ్రమ కాలం కాబట్టి తండ్రి మా కుటుంబీకులని మా పిల్లలని తనమ బంధువులను మిత్రులని కాకే ప్రభు ఓ ప్రభు మేము త్వరగా సిద్ధపరచుకోవాలి నడిపించండి అయినా ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు తండ్రి అనేక మంది తల్లి ఆ యొక్క సత్యం గ్రహించలేని చేతులున్నారు ఈ రోజు ప్రభావ యథావిధిగా జీవిస్తున్న తండ్రి ఎవరు గురితరగని సమయంలో జల పనుల వచ్చి వారిని అలాగనే మనుషుకు మనం రాక ఎవరు గురితెరగరంటున్నారు ప్రభావ కానీ మేము ఆ రీతి ఉండకుండా అండి జాగ్రత్తగా సంబంధించిన యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు జాగ్రత్తగా పరిశీలించి మేము సిద్ధపడలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్ నిండి వారి బిడ్డలను కుటుంబాలను ఆశ్రయించండి వారి భవిష్యత్తు ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు జాబ్స్ లేని వారికి జాబ్స్ మ్యారేజెస్ లేని వారికి మ్యారేజెస్ సంతానం లేని వారికి సంతానం దయచేసి మేము మమ్మల్ని అందరిలో పెట్టుకోమని రానాయ క్రీస్తు పరిశుద్ధ నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె నేను కలిముస్తాను అర్థం చేయలేము పరిశుద్ధుడా ఏసే అనే వందనాలు స్థుతులు స్తోత్రం ప్రావా సర్వనత సర్వాధికారి మీకే వేలాది వందనాలు కృతజ్ఞత స్థుతులు మీరు మిమ్మల్ని కాచి కాపాడినారు మీరు ఎక్కడ చోట మమ్మల్ని భద్రపరిచినారు తండ్రి నాన్న నేను మమ్మల్ని సజీవెక్కలో వచ్చినారు వేలాది వందనాలు రావ నా తండ్రి మా జానికాల సమయంలో ప్రాభవన్న తండ్రి మీ సన్నిధిలోయినా కోడుకుంటున్నా తండ్రి మీ స్వరం మీకు మీరు ఇచ్చిన దళితను బట్టి మీకు వేలాది వందనాల ప్రాభవం మేము జీవించాల ప్రాభం అవును తండ్రి నేను దినాల్లో మేము ఆ తండ్రి ఎంతో జాగ్రత్తగా మేము జీవించాలా ప్రభావం ఎక్కడ కూడా తండ్రి అపవాదికి చోటు ఇవ్వడానికి వీల్లేదు ప్రభావ ధైర్యంగా మేము ముందుకు పోవాలా ప్రాభ అనేకులకు స్వార్థ ప్రకటించాలా నా తండ్రి మాలో ఉన్న మల్లన్నింటినీ తొలగించుకోవాల ప్రభావ నా తండ్రి మేము ప్రసిద్ధపడాలా అనేకులని సిద్ధపరచాల ప్రభావ కృపను మాకు అనుగ్రహించండి తండ్రి మేము వెళ్ళే ప్రతి చోట ప్రభావ మీరే కార్యము జరిగించండి తండ్రి ప్రభావ మీరు లేనిదే మీ సహాయం లేదా మేము వ్యర్థులం ప్రాభ మీ సహాయం అనుగ్రహించి ముందుగా నడిపించుకొని ప్రార్థిస్తాం తండ్రి ఎక్కడెక్కడ వెళ్తున్నాం ప్రావా మీరే కార్యాలు జరిగించండి ప్రాభా అనేక చోట్లకు మమ్మల్ని నడిపించండి ప్రాభా ఎన్నో గొప్ప సాక్ష్యాలు తండ్రి మీరు మా మధ్యలో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రాభ అవును తండ్రి నాన్న మేము ఇంకా ధైర్యంతోనే ముందుకు సాగల ప్రాభ ఇంకా వెనక అడుగు వేయొద్దు ప్రాభ కూడా మేము ఆగొద్దు ప్రాభా ముందుకు సాగుతూనే ఉండాలి ప్రాభా అటువంటి కృపను మాకు అనుగ్రహించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఎదుగున్నా తండ్రి బ్రదర్స్ ప్రతి ఒక్క బ్రదర్స్ని సిస్టర్స్ని మీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారికి వారు వెళ్ళి ప్రతి చోట మీరు తోడుగా ఉండండి శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ వారు కావాల్సిన అన్ని అవకాశాలు మీరు ఇవ్వండి ప్రభావన్ని మీ నామ్మ మహిమార్థమైన వాడుకోండి తండ్రి నా ప్రభావ వారి వారి కుటుంబాల్లో తండ్రి మీరేనైనా గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి నా ప్రభావ ఎటువంటి కీడు ఉన్నా తండ్రి ఎటువంటి శోధనలు ఉన్నా ప్రభావ నేనా ప్రతి విధమైన కాపాడి తండ్రి మీరు ఒక్కరిని బట్టపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు అమ్మ మహిమార్థమైన వాడుకోండి ప్రభావ ఎవరైతే నిరాశ్రైలే ప్రభా నిరాశ్రే తండ్రి చెంతేడుకుంటుంటారు ప్రభావ వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారందరినీ తండ్రి మీరే తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆయన ప్రతి ఒక్కరికి తండ్రి నీవేన ప్రతి ఒక్కరికి ఆశ్రయడం నీవే ప్రాభ కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి నీ మీద ఆధారపడాల తండ్రి మీరేటువంటి కృపణను గ్రహించండి అనారోగ్యాలు గుండబోలుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభావ తండ్రి అదే రీతిగా తండ్రి దీపశిష్టాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తండ్రి మీరే నైనా తన ఇంకా మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా తన కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఆయన ఇంకా ప్రభావ గొప్పగా నీ సేవలో వాడబడాల ప్రభావ ఇంకా సాక్ష్యాలు చెప్పాలో ప్రభా అటువంటి కృపను మీరు అనుగ్రహించండి చిన్నబాబును ముట్టండి కాక సంపులు స్వస్థలు అనుగ్రహించండి ప్రభావ చిన్నప్పటి నుంచి నైనా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించాల ప్రభావ ఆయన చిన్నప్పటి నుంచే ప్రభావ నీకు మహిమకరంగా జీవించాలా ప్రభా అటువంటి కృపను అనిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అదే రీతిగా రూపస్థలం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రమోషన్ విషయంలో మీరు తోడుగున ప్రాభ నా తండ్రి వారి కుటుంబాన్ని మీరే నాయన సిధపత్రు అనేక సిద్ధాత్తి కొన్ని ప్రార్థిస్తున్నాను ప్రభా త్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రాభా మీరు మాతో మాట్లాడి తండ్రి నన్ను మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరే నేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించి వెళ్తున్నాను తండ్రి నా వాయిస్ హలో ఓకే సార్ ఇది ఇంత కొడుతున్న పట్ల ఓకే సార్ ప్రార్థన స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహన్ లఘు దేవ మహిమాస్తాన్ని కృపడా వర్ణాలేస్తాయా అబ్రహ్మ గొప్ప దేవ నా తంది ఈ దినివంతలు సాయంత్రం నడిపించిన కృపను మాకు అనుగరించినారు మాకు అందరికీ ప్రభా శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని అనుగరించినారు ప్రభావ మీరు బలపరిచిన తంది ప్రతి నుంచి ప్రతి నుంచి మమ్మల్ని తప్పించి ఎందుకు ప్రభావ నిలబెట్టుకున్నారు తండ్రి దాన్ని బట్టి నీకు నీకే కృతజ్ఞతాస్థితులు అర్పించుకోవటం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరియుగ యుగంలో నీకే కలుగురు నాకు హాలనీయ ఈ యొక్క మత్య కనీసంలోనైనా మీ యొక్క మీరు మాత్రం మాట్లాడిన ప్రభావ మమ్మల్ని నీకు వర్ణాలిస్త గొప్పదేవా మనుషులు రొట్టే వాళ్ళు మాత్రం కాదు ప్రభావ మీ వాక్యం కూడా జీవిస్తాడు అన్న నా తన ఈ ప్రభావమైన కాలంలో ఉంటున్న ప్రభావీ వాక్యం లేకుంటే జీవించడం ప్రభావమైన ప్రభావ తాజా ప్రతి దినే పొందుకోవాల ప్రభా ప్రతి దినే పొందుకోవాల భుజించాల ప్రభావ నైనా ఈసయ జీవజలం మేము తాగల ప్రభావ మీ జీవ జల నింపడాల ప్రభావ మీక్యం సంపూర్ణ నానబట్టాల ప్రభా అంటే పిల్లలుగా మీ తయారు సమాప్తి చివరి అంచుల్లో ప్రభావ నైనా ఈసు ప్రభా మీ ఆకర్షం చేసిన ప్రతి ప్రవచనాన్ని మా కాలంలో నెరవేర్చలే ప్రభావ పతిని నెరవేర్చిన ప్రభా ఆ సూచనలు మేము చూసుకునే ప్రభావం జాగ్రత్తగా ఉండే ప్రభావ అనేకులు ప్రభావం హెచ్చరించాలని సహాయపడడం ప్రాదిష్టమైన లోకంలో ఎంతో మంది ప్రభావం నశించుకునే ప్రభావం తండ్రి మీ పేరే తెలియని లోకంలో ఎంతో మంది ప్రభావ వాళ్ళందరికీ వెళ్ళి ప్రభావం సువార్త ప్రకటించాలా ప్రపంచం అంతా నలుమూలుగా సమస్త జన్మని శిష్యులుగా చేయాల ప్రభావ ఎందుకంటే యంగ్స్టార్స్ ఎంతో మంది ఉన్న ప్రభావ గొప్ప సేవకులుగా ప్రభావం తయారు చేయాల ప్రభావం మీకు ప్రభావం అలాంటి ప్రభావ పారాన్ని మీరు మాకు అందరికి అనుగరించమని ప్రార్థిష్టమైన మీరు మన రీతి నడిపించండి ప్రభావ ఎందుకంటే ఒక తరం రాబోతున్న ప్రభావ తరం ద్వారా నా తన ఈ లోకాన్ని మీరు కదిలిస్తాను ప్రభావి గొప్పదేవా యంగ్స్టర్స్ అందరినీ ప్రోత్సహించాలా బలపరాల ప్రభావ నా తను మీ వాక్యంలో సంపూర్ణంగా తల్లి మేము నడిపించాలని సహాయపడండి మీ దైవికమైన జ్ఞానం మాకు అందరికి అనుగరించమని ప్రార్థిష్టమేనా గొప్పదేవాక్యం చేత మీరు మాతో మాత్రమే తల్లి మీకు అందాలిస్తే గొప్పదేవ ప్రతి దశలో మీలో మేము జీవించాల ప్రభావ మీ జీవం లేకుంటే మీరు చచ్చిన వారమే ప్రభావ మీ స్వరం వినుకుంటే మీరు చచ్చిన వారమే ప్రతి దినం ప్రభావ మీ స్వరం వినాలా ప్రభావ మా హృదయంలో నింపుకొని ముందుకోవాలని సహాయపడండి పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా ప్రతి ఒక్కరిని మీకు ప్రేమించాలా ఎందుకంటే మనిషి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనన్న ప్రేమ ఉంటుందా మనుషులంటే అది అనుమానంగానే ఉంది ప్రభావ ఎందుకంటే ప్రభు అనేకులు ప్రేమ చాలా అనిపడుతున్నారు కాబట్టి మీ ఆ తల వరిసే చూపిన ప్రేమని జ్ఞాపకం చేసుకొని మృదయాలు నింపుకొని ప్రభావ అనేకులుగా ప్రేమను చూపించాలా ప్రాభ నేస్తే ప్రేమను ప్రకటించాలా ఆయన నేస్తే ప్రభావ నీ పిలిచి నడిపించాలా ప్రభావ ఎందుకంటే అందులో ప్రేమ చలానిపోయిన ప్రాభ కోపము ద్వేషము ప్రభావన్ని తయారైతున్నాయి ప్రాభా శరీరంలోకి వెళ్తే నీళ్లు కొన్ని ఆ టైంలో ప్రేమ చలాని పొద్దానికి కానీ మేము మటుకు ప్రభావ ఈ ప్రేమ మేము చూపించాలి అలాంటి అలాంటి వారి దగ్గర పోయి ప్రభావ ఎవరు దేశించిన ప్రభావం ఎవరు ఏమనుకున్నా కానీ ప్రభావం ఈ ప్రేమను కూడా మేము చూపించాలా ప్రభావం అంతవరకు మేము సహించాలా అంతవరకు మీకు మేము నిలబడాల ప్రభావం మీ యొక్క క్రియలు మీరు చేయాల ప్రభా మీ వాక్యాన్ని మీకు నీతిని సత్యాన్ని ప్రకటించాల ధైర్యంగా నీకు ప్రభావీస్ అయినా మీ రాకపోద్ధపరచుకోమని ప్రదిష్టమైన గొప్ప దైవానికి వందలేసయ్యా నా ప్రభా తల్లి మీ గొప్పలో మమ్మల్ని జ్ఞాపనం చేసినందుకు ఎంతగానో బలపరిచే మీ వాక్యం చేత మీకు వన్నాలేసా దీపశిస్తున్న తాతట్లో మీరు బలపరచండి నూతన అభిషేకం నూతన జ్ఞానిపడి ప్రభావ ఇసు ప్రభా మీ వాక్యం సత్యం ఇంకా గ్రహించలేదన నా తల్లి ఇంకా ఆత్మీయ లోతు నటించండి అభిషేకంతో ఇంకా నింపండి ప్రభావం నింపండి ప్రవేశం అర్థం చేసుకోవాలి మనుషులు ప్రకటించాల జ్ఞానం దానికి మీలాంటి మనసు మీలాంటి హృదయం మీ ప్రేమను పొందుకోవాల మీ మనసుని నింపుకోవాలని సహాయపడమని ప్రాదిష్టం లేదా గొప్పదేవ అనేక చోట్ల అనేక ప్రాంతాలను నడిపించండి దాని కుటుంబీకులు ఆశ్రయించండి నూతన అభిషేకం తెచ్చింది చిన్న చిన్న బాబు చుట్టూ మీరు కనిచేయండి మీరు బాధ్యతలు మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రధిష్టం చిన్న మంచి ఆరోగ్యం దండి ఇంకా మీ సముచితమైన జ్ఞాన చిత్ర నింపి అనేక మంది విషయాలు బయలుపరచాడు ప్రవా మీకు ప్రవచనాత్మక సేవల ప్రభావ స్థలం మీకు వందలు అన్న ద్వారా అనేక మంది విషయాలు బయలుపరచం చేసుకుని ప్రకటించాల అనేకులు ప్రభావ మీ చెడిపించాల ప్రవా అన్నకు మంచి ఆరోగ్యం దాన్ని అగ్నికం చేసి మీ దూతల కబ్బులు గురించి గొప్ప సేవకులు తయారు చేసే బలపరచం స్థిరపరచండి అతను మీరు అక్కడ తొలగింది ప్రభావం అందరినీ సిద్ధపడాలా అనేకులు సిద్ధపరచేలాగా సాయపడమని ప్రార్థిస్తాం వ్యాక్సిన్ నుంచి వైరస్ నుంచి మనందరినీ కాపాడ మీ కృపలు భద్రపరచుకోండి భయంకమైన డిజీస్ రాబోతుంది త్వరలోకి రాబట్టు అన్నింటించి మేము తప్పించుకొని మేము ముందుకు పోవాలి ప్రభుత్వ అన్నిటి నుంచి మమ్మల్ని కాపాడాలి మాకు వాగ్దానం చేస్తే అయినా విశ్వాసంతో మేము ముందుకు పోవాలి అనేక ప్రాంతాలు వెళ్ళి అనేక స్వార్థ చెప్పు లాగా మనం నడిపించి మా కుటుంబాలు కూడా ప్రభావం సిద్ధపరచుకోవాలి మా పిల్లలు కూడా మేము సిద్ధపరచుకోవాలి ప్రభావ సమయం చాలా తక్కువ ఉంది ప్రభావ అనేకలు ప్రభావం సిద్ధపరచాల ప్రభావ నడిపించి ప్రతి చోట మీ కుటుంబంలో అందరినీ పెట్టుకొని రాకుండా సిద్ధపరచుకోమని త్వరలో రాసిన ప్రాదేశం కంపీని కూడా పోతే ఆకలి కాపాడ ఆహారం దయచేసి నడిపిను రెజ్